ఐదు వందల ముప్పై ఏడవ సంకేత నిండిన జగములెల్లా నీ ఆధీనము పండు జన్మములవాడ భయమేమీ ఎరగ పాతకపు దేహమిది ప్రకృతి ఆధీనము ఆతుమ శ్రీహరి నీ ఆధీనము ఈతల ఆతల నేనెవ్వరి నేమనలేను చేతనుడనింతే నేను చిక్కినవేమెరగలయు కర్మము నీ వేద శాస్త్రాధీనము నిలిచిన జ్ఞానమెధీనము తలచి ఎవ్వరినే తగు తగదనలేను కొలది జీవుడనింతే కొన మొదలెరగ అక్కడ నా మనసిక ఆచార్యాధీనము నిక్కపునా మోక్షము నీ ఆధీనము ఎక్కువ శ్రీవేంకటేశ్వరి నేమనలేను పక్కన నీ బంట నింతే పరచింత